పాండవులు నా వాళ్ళు కేవలం నా నా ప్రాణములు అన్నాడు ఆయన పాండవులు ఎవరంటే నా ప్రాణములు రాయబారానికి వెళ్ళాడు ఆయన మీ ఇద్దరికి ఇద్దం లేకుండా వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఒక మాట అడిగాడు నీవు మధ్యవర్తిగా వచ్చి వారికి మాకు సమానమే మేము అన్నదమ్ములు అయినప్పుడు మీ తండ్రి చెల్లెల కుంతీదేవి మీ తండ్రికి వసుదేవునికి చెల్లెలు కుంతీదేవి నా తండ్రికి తమ్ముడు పాండురాదు ఆయన భార్య కుంతీదేలు కనుక బంధుత్వంలో వాళ్లంతో మేము అంతేగా నీకు పాండవులు మేము సమానమే కదా సమానమని చెప్పి మాకు తండ్రి చేయాలని నా ఇంటికి దాకా విదురు ఇంటికి ఎందుకు పోయావు అన్నాడు నీ పక్షపాతం ఎక్కడే కనపడుతుంది తేడా నీవెందుకు వెళ్ళావు నా ఇంటికే వచ్చి ఉంటే నేను ఇచ్చి ఉండేవాడిని అన్నాడు అంటే ఆయనంటాడు అంటాడు సమాధానం అక్కడ సుయోధన దేశరన్నం నభోక్తవ్యం దేశం నైవ భోజ శత్రువు తినకూడదు శత్రువుకి పెట్టకూడదు పెట్టేందుకు తింటే వాడు ఏదైనా పెట్టి మన తప్పొద్దు బాగానే ఉన్నాయి మనం ఎందుకు పెట్టకూడదు అంటే మన ఇంట్లో కూడా శరీరము కంటే ప్రాణములు నాకు పాండవులు మరి పాండవులని శత్రువు అయితే నాకు శత్రువేస్తాడు అంటే నా పాండవులు నా ప్రాణములు అని చెప్పిన ఆయన ఆ పాండవుల ఐదుగురిని ప్రశ్నించాడు కురుక్షేత్ర రణరంగంలో పాండవుల తరపుని మిగిలింది ఎవరంటే పాండవుల ఐదుగుడు సాధ్యకి శ్రీకృష్ణ మొత్తం అందరూ వెళ్లిపోయారు పద్దెనిమిది అక్షోహిణీల సైన్యము ఇది మొదటి లెక్క ఏడు అక్షోహిణిలు పాండవుల తరఫున పదకొండు అక్షోహిణి దుర్యోధనుడి తరఫున వచ్చినాయి ఆ మొదలైన రోజు తర్వాత వచ్చిన లెక్క ఇలా ఎవరూ మొదటి రోజున ఎంత సైన్యం ఉందే మెల్టరీ అంటారు దీన్ని రథాలు ఇన్ని గుర్రాలు ఇన్ని ఏనుగులు ఇన్ని కాల్పల వింత ఈ మొదటి రోజు నుండి ఎవరు తట్టే రోజు వరకు వస్తానే ఉన్నారు అది ప్రపంచ యుద్ధం ఒక్కొక్క ఊరులో బయలుదేరేవాడు ఒక్క ఊరులోనే రెండు సగాదాలు ఉంటాయి ఈ రెండు పార్టీలు బయలుదేరి మొదటి వాడు దాని పాండవుల్లో చేరేనా రెండు వాడు పౌరవుల్లో చేరేవాడు ఇక్కడ ఇద్దరితో లేదు వాళ్ళకి మొదటి కౌరవంలో చేసే రెండవ పాండవంలో చేరేవాడు అక్కడ కొట్టు చేశారు వాళ్ళంత అందుకే తర్వాత కోట్లు వస్తున్న సంఖ్య అది సామాన్యులకు తెలియక ఏది యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఇప్పుడు అబద్దాలను వాళ్ళు పద్దెనిమిది లక్ష ఉడీలు ముందు చెప్పారుగా తర్వాత ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఆ తర్వాత పద్దెనిమిది రోజులు వస్తానే ఉన్నారు వీళ్ళని ఎవరో రాయిల చోర్లో చెబుతాడు సరులు ఎనభై కోట్ల పైన కట్టాడు టువంటి వాళ్ళు ఐదుగురే పాండవులే నా ప్రాణములను శ్రీకృష్ణుడు అని చెప్పినటువంటి ఐదుగురు మిగిలారు ఇక్కడ దుర్యోధనుడు నా వాళ్ళు రుద్రాక్షుడు నా అన్న వాళ్ళు ఏమయ్యారంటే వెళ్ళిపోయారు కనుక భగవద్గీతలో మొదటి శ్లోకంలో తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు అభిమానం కాదు కావాల్సింది వ్యక్తుల అభిమానాన్ని తండ్రి కొడుకు నావాడను లేకపోతే ఒక పార్టీ నాదను వీడు నావాడను చాలా మంది చూడండి వారి ప్రాణానికి నా ప్రాణం అడ్డవేస్తా ఎవరికి వీడు అడ్డవేసేది మాటలతో ఈ ప్రపంచంలో చెప్పుకునేటటువంటి వాళ్ళు అందరూ అట్లాంటి వాళ్ళే ఎవడికి వాడికే నిత్యం ఇంకా ఒకటికి పొరొకడు అడ్డవేసేది ఏమీ లేదు మరి ఎవడు నావాడు అనుకోవాలంటే శ్రీకృష్ణ స్వామి నావాడు అనుకుంటే శ్రీకృష్ణ స్వామి నావాడు అంటే వాడికి ఈ ప్రపంచంలో ఏ విధమైనటువంటి భంగపాటు లేదు ఆయన స్థానానికి చేరతాడు వాడు మరి ఎవరిని అంటాడు ఆయన నావాడని అప్పుడేదో ఆయన ఉన్నాడు ఆ పాండవులని అన్నాడు మరి ఇంకా ఇప్పుడు లేడు కదా ఆయన ఎవరిని అంటాడండి అనుకోవచ్చు ఆయన ఎవరిని అంటాడో ఆయనే చెప్పాడు అప్పుడే చెప్పినటువంటిది ఈ భగవద్గీత ఉందే పద్దెనిమిది అధ్యాయములతో కూడింది అధ్యేషం ధర్మ్యం సంవాద మావయో జ్ఞాన యజ్ఞేరే నాహం ఇష్టమే మతి మరి ఇద్దరినీ చెప్పుకున్నటువంటి దీనిని ఎవడు చదువుతాడో ప్రతిరోజు వాడు జ్ఞాన యజ్ఞంతో నన్ను సేవించినట్లుగా నా వాడుగా భావిస్తాను అన్నాడది ఇప్పుడు మనం భగవంతుడు వాడితో గుర్తింపు పడాలి అంటే ఓటర్ గుర్తింపు కార్డు పౌరసత్వపు గుర్తింపు వాళ్ళు ఉన్నాయి కదా అప్పుడు అసలు గుర్తించాలంటే ఇప్పుడు పంచాయతీలోని వాసము వాడి ఇల్లు ఇంటి నెంబరు పంచాయతీ వాళ్ళు చెప్తేనే వీడున్నట్టు లేపట్టు వీళ్ళు దచ్చినట్టారు ఎంతో మంది ఓట్లు దోస్తుంటాం కోసలు వేసినీ వెళ్ళిపోయిందంటారు తీసేశారంటే వీళ్ళు దగ్గర పెట్టేళ్ళు లేదు కొంతమంది దజ్ఞరాలు కూడా బయట వస్తారు వాళ్ళ పేర్లు ఉంటాయి అక్కడ కనుక భగవంతుడు నావాడు అని గుర్తించాలి అనంటే భగవద్గీత నీవు ప్రతిరోజు అధ్యయనం ఏంటి చేస్తే నావాడని గుర్తిస్తాడు పైగా నీవు చేయటమే కాక ఇతరులకు చెబితే ఇంకా సంతోషం ఇంకా నాకు చాలా ఇష్టం అంటాడు ఆయన అది భగవద్గీతలో మొదటి అధ్యాయం ద్వారా మొదటి శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సింది ఒక్కొక్క శ్లోకమే చాలు భగవద్గీతకి అని చెప్పారు ఇప్పుడు మొత్తం చెప్పడానికైతే ఏడు వందల శ్లోకాలు వరస పెట్టి పుస్తకంతో చూడకుండా చెప్పగలను కానీ సమయం మనకి లేదా అందుకే ఆయనకి చెప్పింది ఇటు నుంచి వెళ్ళటమే నేను చెప్పేదంతా అవటము అంటే ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉన్న రామాయణ కాదు చెప్పగలను లక్ష శ్లోకాలతో ఉన్న భారతాన్ని చెప్పగలను పద్దెనిమిది వేల శ్లోకాలతో ఉన్న భాగవతాన్ని చెప్పగలను ఇరవై నాలుగు ద్రవిడ ప్రబంధాలు విష్ణు సహస్ర నామాలు వెయ్యింటిని చెప్పగలవు భగవంతుడు వాడిగా గుర్తింపబడాలి అనంటే ఎక్కడైనా సరే ఒక్క చోట చాలు ఏ ఒక్క దానిని అధ్యయనం చేసినా ఏ ఒక్కదాని వంతులో ఉంచుకున్నా చాలు మొదటి శ్లోకము నుండి భగవంతుడి వాడిగా మనము గుర్తింపబడితే మనకు సిద్ధి కనుక దీన్ని బట్టి నీవు ఒక మానవుడు వాడిగా గుర్తింపబడాలా భగవంతుని వాడిగా గుర్తింపబడాలా నిర్ణయించుకోండి ఇది ధృతరాష్ట్రుడు అడిగితే ఇక సంజయుడు చెప్పాడు సమాధానం దీనికి ఇతడి మనసులో ఉద్దేశం కూడా ధృతరాష్ట్రుడి మనసులో ఉద్దేశము భీష్ముడు మహాబలవంతుడు స్వచ్ఛంద మరణమే ఆయనకి మృత్యు ఆయన దగ్గరికి రాదు ఇరవై సార్లు గండ్రగొట్టలి చేతపోని నిక్షత్రంగా చేస్తాను రాజుల్ని నరికి ఐదు మడుగుల రక్తాన్ని కట్టించినటువంటి పరశురాముని ఓడించిన వాడు తీడు అగ్నివర్ణుడు అనేటటువంటి ఒక మహర్షి ద్వారా ధనుర్వేదం అంతా మహాపురుషుడు ద్రోణుడు సహస్ర కవచుడు సహజ కవచ కొండలాలతో పుట్టినవాడు కర్ణుడు ఏ ఒక్క మనిషి ప్రాణాన్ని అయినా సరే తీయగలిగినటువంటి శక్తి బాణం కలవాడు ఎట్లాంటి అసాధ్యుడునైనా జయించగలిగే నాగాత్రం కలవాడు కర్ణుడు ద్రోణుని వద్ద అర్జునుడు ఎన్ని విద్యలు నేర్చుకున్నాడో అన్ని ద్రోణుడు పని లేకుండా నేర్చుకుని అస్త్ర విద్యా ప్రదర్శనలో చూపించిన కర్ణుడు సదాయుద్దంలో ఆరితేరినటువంటి వాడు దుర్యోధనుడు ఇంకా ఎందరో ఉన్నారు ఇటు ప్రక్కని మహామహాయోధాన యోధులు ఇంతమంది ఉంటే అసలు పాండవుల బలమేమిటి అనేది ధృతరాష్ట్రునికి ఎప్పుడూ వచ్చే ఆలోచనే పాండవుల బలం ఏమిటి ఎవరున్నారు పాండవుల వైపు చెప్పుకోవటాన్ని పనిపించే ఒక్కడు లేడు పండవల వైపున ఉన్నటువంటి వాళ్ళు ఒక ముసలి విరాట రాజు ఒక ముసలి ద్రుపదుడు ఎవరొచ్చాడు చెప్పుకుంటున్నావు దుర్యోధనుడు చాలా దుర్మార్గుడని ధర్మరాజు పాండవులు చాలా మంచివాళ్ళు అని మరింత మంచివాళ్లకి సైన్యం తక్కువేంటి అంత దుర్మార్గుడికి సైన్యం ఎత్తి అంటే ఆ కాలంలో రాజులను కొట్టి రాజసూయ యాగం చేసిన వాళ్ళు పాండవులు ప్రపంచము నాలుగు మూలలు తిరిగి కప్పము కట్టించి రాజుతో మీకు మేము అని తల వంచి రాజసూయ యాగములో ధర్మరాజు యొక్క కాళ్ళకి మొక్కించిన రాజుతో కంపము కట్టారు పన్నులు చెల్లించారు వచ్చి అక్కడ రాజసూయ యాగం చివరి రోజున ధర్మరాజుకి వాళ్ళు పోతూ పోతూ కానుకలు సమర్పించి వెళ్లిపోవటానికి శ్రీకృష్ణ స్వామి ద్రౌపదుడు బిణా బండ్ రోతుల్లాగా ఈ గుర్తులు వేసుకుని అక్కడ ఉండే ఆయన పంపించడం ఆ రాజుల పేర్లు కానుకలు రాసుకుంటాం పొమ్మటం ధర్మరాజును నమస్కరించడం ద్రౌపదు లాగే వదల పడేయడం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన క్యూలో పరిదోచినట్టుగా తోచిస్తేనే ఆ ఉదయం మొదలైనటువంటి రాజుల యొక్క పాదాభివందనం ధర్మరాజుకి సూర్యాస్తమైంతో ఆగిపోయింది ఎంత మంది వీరులు వీళ్ళందరూ కూడా తలతలా కాగిపోయింది వీళ్ళ రక్తం మమ్మల్ని ఎందుకు ఈ పని చేయించారు దుర్యోధనుడు ఎప్పుడైతే యుద్ధము అనేది జెండా ఎగరవేస్తాడో